కళ్ళ మూసుకోండి స్తోత్రం నాయన ప్రభా యశ్వని భావంలోకి వేలా స్తోత్రాలు దేవాయస్మ ప్రభావ ఈ రోజు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు వందన స్తోత్రాలు దేవాయస్మ ప్రభా ఎంతో మంది మరణించారు దేవకాన్ని ఈ రోజు మాకు సజీలికలోంచి బట్టి స్తోత్రం మా ప్రభా కృపచేత మరొకసారి దేవాయస్మ ప్రభు ఆర్ధనలో ఉంచుడగా దేవ మా తెలుగు జ్ఞానాన్ని అనుగ్రహించి దేవాయస్మ ప్రభా నీ గ్రహించే భాగ్యం దయచేసి దేవ వాక్యంలో పాటలు దేవాయస్మ ప్రభా ప్రతి ఒక్క స్తు ఆరాధనలో మేము దేవాయస్మ ప్రభు మోకరించి దేవా మా హృదయాలు కడుక్కునేలా సాయం చేస్తారని త్వరగా రాబోతున్న ఐస్ క్రిస్ పెట్ట వేడుకొచ్చున్నాం తండ్రి హామేన్ సంతా లోకం వచ్చినావా సారాములా మర్చినావా అది ఆలోచించావాడు రా సంతాకాలం ఎంత ఉండేను పైనా సంతాకాలం వచ్చినావా సారాములా లోచించావా పునరు రాసంతా ఇంతకాలం ఉండను నిజ జీవం ఉండను పుత్తమైనది మార్గమైనది జీవమైనది పుత్తమైనది సత్తమైనది మార్గమైనది నిజ ఏ గ బైబుల్ ఉన్న కథ ఏ అంగళీలో దొరకదు సంగ పైతున్నాను మొచ్చినావా సారంలో మర్చినా అరి ఆలోచించావానరు రా సంతా ఇంత కాలం ఉండేను నిత్య జీవం ఉండేను చింత లేనిది అద్తమున్నది ఆకలు లేనిది ఆనందమైనది చింత లేనిది సంతోషమైనది ఆకలి లేనిది ఆనందమైనది కిందరికిన దొరుకు బైబులు గంధమున దొరుకుతున్నది ఏ గంధములో దొరుకుతున్నా బైబుల్ గంధు దొరుకుతున్నది అంతా లోకం వచ్చినావా సారామును మార్చినా అని ఆలోచించావాసంతా ఇంత కాలం ఉండాను ఆ పైన నిత్య జీవం ఉండాను పై పై శుద్ధికి సబ్బు ఉండండి ఉదయ శుద్ధికి సబ్బు లేదండి పైపై శుద్ధికి సబ్బు ఉండండి ఉదయ శుద్ధికి సబ్బు లేదండి ఏ కంపెనీలో చేయలేని ఉన్నాడు బయ తో కలిగి ఉన్నాడు ఏ కంపెనీలో చేయకుండా ఉన్నాడు శ్రద్ధ రత్వంతో కలిగి ఉన్నాడు తాలూకం వచ్చినావా సారాములో మర్చినా అని లోచించవా ఓనరుడా సంతా ఇంత కాలం ఉండేను పైన పైన నిత్య జీవం ఉండేను సంతూకం వచ్చినావా సారామున వచ్చినా కానీ ఆలోచించవా ఓనరుడా సంతా ఇంత కాలం ఉండేను ఆమెన్ బ్రదర్మీన్ ఆమెన్ బ్రదర్ ప్రైజ్ లర్ బ్రదర్ నికృపణుచా నికృపలే నిదేనే వ్రతకలనయ్యా ఏషయ్యా నికృపణుచా నికృపలే నిదేనే వ్రతకలయ్యా నికృపలే నిక్షణము నిదయలే నిక్షణము నేను ఊహించలేను ఈసయ్యా నీ కృపలే నీ క్షణము నీ దయలే నీ క్షణము నేను ఊహించలేను ఈసయ్యాసయ్యా నీ కృప నాకు చాలయా నీ కృప లేనిది నేనుండలేనయ్యా నీ కృప నాకు చాలయా నీ కృప లేనిది నేనుండలేనయ్యా మహిమను వీడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిళే నీవు మాధుర్యము మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు మహిమను విడచి మహిళకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మారావు మాదుర్యము నీవు మాధుర్యము మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు మహిమలు మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప మహిమలు నేను మహిమను పొంద మహిమగా మార్చింది కృప ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిది నేనుండలేనయ్యా నీ కృప నా కూర్చాలయ్యా నీ కృప లేనిది నేనుండలేనయ్యా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున అనుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు నాశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప నాషీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప విసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృపలేనిది నీ బ్రతకలేనయ్యా నీ కృప నాకు చాలయా నీ కృప లేనిది నీ బ్రతకలేనయ్యా నీ కృపలేని క్షణము నీ దయలే ని క్షణము నేను ఊహించలేను ఏసయ్యా నీ కృపలేని క్షణము నీ దయలే నీ క్షణము నేను ఊహించలేను ఏసయ్యా ఏసయ్యా నీ కృప నాకు చాలయ్య నీకు కృపలేనిది నేనుండలేనయ్యా ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిది నేను య్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నీ బ్రతకలేనయ్యా అలయ్యా బ్రదర్ ఏసు నీ స్వరూపములు నేను చూచుచూ ఏసు నీ స్వరూపములు నేను చూచుచూ నీ పోలికగా నేను మారెదన్ నీ పోలికగా నేను మారెదన్ ఏసు నీ స్వరూపమును నేను చూచుచూ ఏసు నీ స్వరూపమును నేను చూచుచూ ఏసునా కొరకు నీవు పరలోకము విడిచితివి తాసు నీ రూపము ధరించి దీనుడైతివి ఏసు కొరకు నీవు పరలోకము విడచితివి దాసుని రూపము ధరించి దీనుడైతివి నేను దీనుడాను కాను గర్వముతో నిండియునాను నీ వినయముతో నింపుము నేను దీనుడాను కాను గర్వముతో నిండియును నీ దువినయముతో నింపుము ఈసుని స్వరూపమును నేను చూచుచూ ఏసుని స్వరూపామును నేను చూచుచూ నీ పోలికగా నేను మారెదన్ నీ పోలికగా నేను మారెదన్ యేసు స్వరూపమును నేను చూచుచూ ఏసు నీ స్వరూపమును నేను చూచుచూ ప్రేమ గలావో ప్రభువా లోకమును ప్రేమించితివి నీ ప్రేమ ద్వారనే సమస్తము నిచ్చితివి ప్రేమ గలావో ప్రభువా లోకమును ప్రేమించితివి నీ ప్రేమ ద్వారనే సమస్తము నిశ్చితివి నీ ప్రేమ చూపాలేను కఠినుడనై ఉన్నాను నీ ప్రేమతో నింపుము ఈ ప్రేమ చూపాలేను కఠినుడనై ఉన్నాను నీ ప్రేమతో నింపుము యేసు నీ స్వరూపమును నేను చూచు చూ సుని స్వరూపమును నేను చూచుచు నీ పోలికగా నేను మారెదను నీ పోలికగా నేను మారేదను ఏసుని స్వరూపమును నేను చూచుచు ఏసుని స్వరూపమును నేను చూచుచు ప్రభువాని వందరి ఎడ శాంతము వాహించితివి ఎవరును నాశింపక ఉండవలెనని ప్రభువాని వందరి ఎడ శాంతము వాహించితివి ఎవరును నాశింపక ఉండవలనని నేను సహించాలేను సహనమునే కోల్పోయాను నీ శాంతముతో నింకుము నేను సహించాలేదు సహనము నీ కోల్పోయాను నీ శాంతముతో నింపుము ఈసుని స్వరూపమును నేను చూచుచు ఈసుని స్వరూపమును నేను చూచుచు నీ పోలికగా నేను మారిదన్ నీ పోలికగా నేను మారిదన్ సుని స్వరూపమును నేను చూచుచూ ఏసుని స్వరూపమును నేను చూచుచూ నమ్మాకమైన ప్రభువా నీ కార్యము అద్భుతము నీ సత్యము మేఘముల నంటుచున్నది నమ్మాకమైన ప్రభువా నీ కార్యము అద్భుతము నీ సత్యము మేఘముల నంటుచున్నది నేన యోగ్యదాసుడాను నిన్ను దుఃఖ పెట్టి ఉన్నాను నీ యథార్థతతో నింపుము నేన యోగ్యదాసును నిన్ను దుఃఖ పెట్టి ఉన్నాను నీ యథార్థతతో నింపుము ఏసుని స్వరూపమును నేను చూచు చూసుని స్వరూపమును నేను చూచుచూ నీ పోలికగా నేను మారిదన్ నీ పోలికగా నేను మారిదన్ ఏసుని స్వరూపమును నేను చూచుచు ఏసుని స్వరూపమును నేను చూచుచూ ఏసుని స్వరూపము కలిగి ఆయన వలె ఈ రూపాంతరము కొరకై నిరీక్షించెదన్ సునీ స్వరూపము కలిగి ఆయన వలె మారేదన్ ఈ రూపాంతరము కొరకై నిరీక్షించేదన్ అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము నీ పవిత్రతతో నింపుము అద్భుత దినము నన్ను సిద్ధపరచుము నీ పవిత్రతతో నింపుము ఏసుని స్వరూపమును నేను చూచుచూ ఏసుని స్వరూపమును నేను చూచుచు నీ పోలికగా నేను మారెదన్ నీ పోలికగా నేను మారేదను ఏసుని స్వరూపమును నేను చూచుచూ మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఆరాధనలో ఉన్న మీ అందరికీ నా శుభవందనములు తెలియజేస్తున్నాను పరిశుద్ధుడు అయిన తండ్రి కృపా కణిక్రము గల దేవ తండ్రి జీవం కలిగిన దేవ సర్వోన్నతుడు అయిన ప్రభువ కృపా కణిక్రము వందనాలు స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ ఈ రాత్రికాల సమయం ముందు ప్రభ నీ సన్నిధిలో మమ్మల్ందరినీ సజీవ లెక్కలో నిలబెట్టిన దేవాన్ని వందనాలు ఇదిగో ప్రభా నాయనా తండ్రి పాటల ద్వారా తండ్రి నిన్ను మహిమపరిచినాం ప్రభ మా స్థుతులపై మీరు ఆసీనులైన ప్రభాణ అయినా తండ్రి ఇదిగో నా తండ్రి నా ప్రభవ నా రక్షకుడు అయిన ఏసయ్య నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా నా స్వన్నిధిని స్వబుద్ధిని తొలగించి నీ యొక్క పరిశుద్ధాత్మతో తండ్రి నన్ను నింపి నాలో నువ్వు ఉండి నాతో మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేం ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే ఒక నిర్గమాకాండము ఇరవయో అధ్యాయంలో ఒక పదమూడవ వచనంలో ఏముందంటే నరహత్య చేయకూడదు కాబట్టి మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రపు ఆజ్ఞలలో ఈ యొక్క ఆజ్ఞ ఒకటి అన్నట్టు కాబట్టి నరహత్య చేయకూడదు కాబట్టి ఈ యొక్క అంశం మీద దేవుడు నాకు ఏదైతే ఆయన బయలుపరిచిండో ఏదైతే దేవుడు నాకు చూపించిండో అదే నేను ధైర్యంగా ఆయన కృప ద్వారా ఆయన సహాయం ద్వారా నేను మీ దగ్గర బయలుపరుస్తున్నాను కాబట్టి ఈ యొక్క నరహత్య చేయకూడదు దానికి ముందు మనం చూస్తే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచనం మనం గమనిస్తే ఇక్కడ ఏముందంటే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై వచనంలో కోపడు కానీ పాపము చేయకుడి సూర్యుడస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అలాగే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగులోనే ఇరవై ఏడో వచనం మనం పరిశీలిస్తే అక్కడ ఏముందంటే అపవాదికి అనగా సాతాను చోటీయకుడి కాబట్టి ఎప్పుడు ఒక మనిషి ఒక హ ఒక వ్యక్తిని హత్య చేస్తాడంటే మొట్టమొదట ఎవరైతే హత్య చేస్తున్నారో వాళ్ళలో కలిగేది ఏంటంటే కోపము కాబట్టి ఎందుకు పౌలు ఈ వాక్యాన్ని ఎఫెస్సీ సంఘానికి జ్ఞాపకం చేస్తుండు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తుండడు దేవుడంటే మనలో సహజంగా ఎదుటి ప్రవర్తన బట్టి ఎదుటి వారి బట్టి ఎదుటి పట్ల అది ఏదైనా కావచ్చు మనలో ఏం సహజంగా కోపం కానీ పౌలు జ్ఞాపకం చేస్తుండడు కోపపడు ఒకసారి వాళ్ళ విధానాలను బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి సహజంగా మనలో కోపం వస్తుంది గాని ఇక్కడ పౌలు చెప్తుండడు పాపము చేయకుడి అంటే నీకు కోపం వస్తుందో నువ్వు పాపం చేస్తావన్నట్టు మళ్ళీ ఏమంటాడు అది ఎలా ఉండాలా సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అంటే ఎప్పుడైతే నువ్వు కోపం కలిగి ఉన్నావో ఈ దినం ముగిసేసరికి నీలో ఉన్న కోపం ఏమైపోవాలా వెళ్ళిపోవాలా వెళ్ళిపోకపోతే ఏమవుతుంది నువ్వు పాపం చేస్తావు ఎట్లా పాపం చేస్తావంటే అపవాదికి ఏమిస్తావు నువ్వు చోటిస్తవు అని పౌలు జ్ఞాపకం చేస్తాడు కాబట్టి ఈ యొక్క ప్రవచనాలను పౌలు ఎందుకు అంత విశదీకరించిందంటే మనము ఎప్పుడైతే ఈ నరహత్య సంబంధించినది మనం ధ్యానించినప్పుడు మొట్టమొదట మనం ఆది కాండంలో ఎందుకంటే మొట్టమొదట ఒక వ్యక్తి ఒక మనిషిని చంపడము అది ఆది అది ఇద్దర మధ్య ఇద్దరు సహోదరుల మధ్యనే జరుగుతుంది అన్నట్టు చూడండి మనం గమనిస్తే ఎందుకు కోప పడితే పాపం ఎట్లా చేస్తాము కోప పడ్డము సూర్యుడస్తమించు సమయం వరకు ఆ కోపం మనలో నుంచి వెళ్ళపోతే ఎట్లా అపవాదికి చోటిస్తామంటే బైబిల్లో దేవుడి వాక్యమే సెలవిస్తుంది ఆది మనం గమనిస్తే నాలుగో అధ్యాయము ఒకటో వచనంలో ఆదాము తన భార్య అవను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యును కని యహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నను అనను కాబట్టి చూడండి ఎప్పుడైతే దేవుడు కుమారులు అనుగ్రహించేది దేవుడి కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము యహోవా ఇచ్చు బహుమానం కాబట్టి అదే అవ్వ నాకు దేవుడు ఒక బహుమానాన్ని కలగజేసిండు ఒక స్వాస్థ్యాన్ని ఇచ్చిండు ఆయన దయ నాకు ఇది కలిగింది కాబట్టి చూడండి కయ్యునిని ఆమె కనిని మనం అదే ఆదికాండము నాలుగో అధ్యాయము రెండో వచనంలో చూస్తే తరువాత ఆమె అతని తమ్ముడ హే బేలును కనిను కాబట్టి ఇక్కడ రెండు స్వభావాలు ఉన్నాయన్నట్టు అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనం గమనిస్తున్నాం ఒక వ్యక్తేమో కయును ఒక వ్యక్తి ఏమో హే వీళ్ళిద్దరు ఏమవుతారు ఒకరికొకరు సహోదరులు ఆత్మీయంగా ఈరోజు ఇప్పుడు కయును లాగా నువ్వు ఉన్నావా ఈ వాక్యమే నీ యొక్క పరిస్థితిని చూపిస్తుంది ఇది అర్థము కాబట్టి ఈరోజు నీ స్వభావం ఈరోజు ఆ యొక్క ఎవరైతే అవస్థానంలో యేసుప్రు ఉన్నాడు అన్నట్టు అంటే మనల్ని ఆయన ఒక తల్లిగా ఉన్నాడు తండ్రిగా ఉన్నాడు మనమంతా ఆయన గర్భంలో నుంచి ప్రసవించిన వాళ్ళమే కదా కాబట్టి ఇప్పుడు ఈరోజు నీ యొక్క స్వభావము నీ యొక్క బుద్ధి నీ యొక్క ఆలోచనలు నీ యొక్క తలంపులు నీ హృదయ ఎలా ఉంది అంటే ఈ వాక్యమే నీకు చూపిస్తుంది అలా ఎవరు ఉన్నాం ఈరోజు నువ్వు కయ్యూను స్వభావం కలిగి ఉన్నావా హేబేలు స్వభావం కలిగి ఉన్నావా చూడండి వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు ఒకరికి ఒకరు సహోదరులు ఒక తల్లి బిడ్డలు చూడండి ఈరోజు మనందరికీ తండ్రి ఒకడే యేసుప్రభు మనమందరము ఆయన బిడ్డలం ఆత్మీయంగా చూస్తే చూడండి ఇక్కడ ఏం జరిగిందంటే కొంత కాలమైన తర్వాత ఆదికాండము నాలుగు అధ్యాయము రెండో వచనంలో తరువాత ఆమె అతని తమ్ముడ ఏబిలును కను ఏబేలు గొరెల కాపరి కయ్యును భూమిని సేద్యపరచువాడు కాబట్టి వీళ్ళిద్దరూ ఒక తల్లి బిడ్డలు చూడండి కానీ వీళ్ళ వృత్తులేంటి రెండు రకాలన్నట్టు ఒకడేమో భూమిని సేధ్యపరిచే వ్యక్తి ఇంకొక వ్యక్తి ఏమో గొరెల కాపరి చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆది కాండంలోనే నాలుగో అధ్యాయ మూడో కొంత కాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత ఎహోవాకు అర్పణగా తెచ్చను చూడండి ఇక్కడి నుంచి మారుతుందన్నట్టు వాక్యం ఎప్పుడైతే ఈ కయ్యూను ఏబేలు ఇద్దరు దేవుని పట్ల ఉన్నవాళ్ళే అంటే దేవుణ్ణి నమ్మిన దేవుని పట్ల ఉన్నవాళ్ళే కానీ ఇద్దరి యొక్క హృదయ స్థితి ఎలా ఉందో ఇక్కడ తెలిసిపోతుందన్నట్టు ఈరోజు మనం కూడా అందరం దేవుని నమ్మిన కదా అందరము ప్రార్థించే వాళ్ళము అనుదినము బలు అర్పించే ప్రార్థనల ద్వారా కానీ ఈరోజు నువ్వు అర్పించే బలి దేవునికి అంగీకారంగా ఉందా లేదా దేవుడు నువ్వు చేసే ప్రార్థన కావచ్చు నువ్వు చేసే పరిచర్య కావచ్చు నువ్వు ఉపవాసాలు కావచ్చు నువ్వు ప్రార్థించేదన్నీ లేదా నువ్వు దేవుని పట్ల చేసేదన్నీ నిజంగా దేవుడు ఇష్టపడేలాగా ఉందా చూడండి ఇక్కడ కయ్యునేమో తన పొలములో కొంత పంటను యహోవాకు అర్పణగా తెచ్చను అలాగే హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చను కాబట్టి మనం గమనిస్తే హేబేలును చూసినా కయ్యును చూసినా ఇద్దరు దేవునికి బలి అర్పించడానికి వచ్చిన వాళ్ళే ఇక్కడ హేబేలేమో తన మందలో కొవ్విన దానిని దేవుడికి అర్పిస్తుంటే హేబేలు చూడండి కయ్యును తన పొలంలో కొంత దేవునికి అర్పించినప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరు అన్నదమ్ములే ఇద్దరు దేవుడి పట్ల ఉన్న వాళ్ళే ఇద్దరు దేవుడికి ఇష్టపూర్వకంగా తెచ్చిన వాళ్ళే కానీ యహోవా ఏ బేలును అతని అర్పణను లక్ష్య చూడండి దేవుడు ఎవరిచ్చిన అర్పణను లక్ష్య పెట్టండు ఈరోజు అర్పణ అంటే వాస్తవంలో చెప్పినట్టు దశమ భాగాలు కాదు నువ్వు అర్పించే ప్రతిదీ అన్నట్టు నీ ప్రార్థన నువ్వు చేసే ఉపవాసం నువ్వు చేసే పరిచర్య ఏదైనా చూడండి అది ఎట్లా ఉండాలా దేవుడు లక్ష్య పెట్టేలాగా దేవుడు దానిని అంగీకరించేలాగా దేవుడు దానిని స్వీకరించేలాగా ఉండాలి కానీ ఇక్కడ ఏ పేర్లు అర్పణనేమో దేవుడు లక్ష్య పెట్టిండు చూడండి కయ్యును అతని అర్పణను ఆయన లక్ష్య కాబట్టి ఇప్పుడు ఎందుకు ఎప్పేసి పత్రికలో కోప్పడు కాని పాపము చేయకుడి సూర్యుడు అస్తమించు వరకు మీలో కోపము నిలిచి ఉండకూడదని ఎందుకు అపవాదికి ఎట్లా చోటిస్తారంటే ఇక్కడ చెప్తుంది వాక్యం ఎందుకు పౌలు ధర్మశాస్త్రము మొత్తము పాత నిబంధనలు పరిశీలించిన వాడు కాబట్టి ఎప్పుడైతే చూడండి దేవుడు ఎవరైతే ఏ తెచ్చిన అర్పణను లక్ష్య తను తెచ్చిన అర్పణను ఎప్పుడైతే దేవుడు లక్ష పెట్టలేదో కయ్యునికి వచ్చిన మొట్టమొదట గుణమేంది కాబట్టి కయ్యునికి మిక్కిలి కోపము వచ్చి అంటే ఎక్కడ లేని కోపము వచ్చి అతడు తన ముఖము చిన్న బుచ్చుకొనగా చూడండి ఎట్టబెట్టుకున్నాడు ముఖం చిన్న బుచ్చుకున్నాడు కోపం ఎట్ట వచ్చింది మిక్కిలి కోపం అన్నట్టు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు కయ్యునితోటి యహోవా కయ్యునితో నీకేమి నీకు కోపమేలా అని అడుగుతున్నాడు చూడండి ఎందుకు ఏబేలు అర్పించిన అర్పణను దేవుడు అంగీకరించి కయ్యును అర్పించిన అర్పణను అంగీకరించలేదంటే ఇచ్చే హృదయం అన్నట్టు నీ హృదయ స్థితి దేవునికి ఎట్లుండాలా అనుదినము అర్పించే బలిలాగా ఉండాల అది లేకుండా నువ్వు ఎన్ని పాటల పాడు ఎన్ని ఉపవాసాలు చేయి నువ్వు ఎన్ని తలకిందులు మనం బడినా కానీ దేవుడు లక్ష్య పెట్టనే పెట్టడు అందుకు వేషదారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు కానీ వారి హృదయము నాకెట్లా ఉందన్నాడు దేవుడు ఏసు ప్రభు దూరంగా ఉంది ఈ రోజు కూడా పెదవులంటేంది ఈ నోరే పాటలు పాడుతుంది ఈ నోరే దేవుడు సాక్ష్యం చెప్తుంది ఈ నోరే సువార్థ పరిచర్ చేస్తుంది ఈ నోరే దేవుణ్ణి స్థుతిస్తుంటది అన్ని చేస్తుంటది కానీ హృదయం మాత్రము ఎప్పుడు దేవునికి అంగీకారంగా ఉండదు ఎందుకు కపటమైన నాలుక అన్నట్టు చూడండి కపటమైన నాలుకలు ఇచ్చకపు అయిన అంటారు చూసినారు కాబట్టి ఎందుకు దేవుడు కయ్యనితో నీకు కోపమేలా ముఖము చిన్న అంటే దేవుడు మాట్లాడుతుడు నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా అంటే ఇక్కడ కయ్యూని ఏం చేసిండు దేవునికి అంగీకారమైన క్రియ కనబరచలేదు కాబట్టి దేవుడు ఏం చేసిండు తన అర్పణను లక్ష్య పెట్టలే ఈరోజు ఇట్లానే ఉంటాయి మనం ఏమున ఒక వ్యక్తితో మంచిగా ఉన్నాం అనుకో ఎదుటి వారికి ఏమొస్తుంది ఈర్ష వస్తుంది అన్నట్టు ఎదుటి వారికి ఏమొస్తుంది వ్యసనం వస్తుంది కోపం వస్తుంటుంది చూడండి అలాంటి స్వభావము నువ్వు కలిగి ఉంటే నువ్వు చెప్పండి ధర్మశాస్త్రాన్ని పాటించిన వాళ్ళం చూడండి దేవుడికి హేబేలికి దేవుని పట్ల ఇష్టం ఉంది తన హృదయ స్థితి బాగుంది దేవుని పట్ల నమ్మకం ఉంది ఎందుకంటే యశుప్రభు మనుషులని పరిశీలించేది నువ్వు పాడే పాటలను బట్టో లేదా నువ్వు వెళ్ళే విధానాలను బట్టో కాదు నీ హృదయ పరిస్థితిని బట్టి దేవుడు అంగీకరిస్తాడు ఆ హృదయ పరిస్థితి హేబేలు యొక్క హృదయ పరిస్థితి తను ఇచ్చిన స్వభావము ఏదైతే ఆ క్రియ ఉందో దేవునికి అంగీకారం ఉంది కాబట్టి దేవుడు ఏం చేసాడు ఆ అర్పణను దేవుడు అంగీకరించండు కయును స్వభావం అలా లేదు చూడండి ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతుండో ను సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా ఇప్పుడు నీకేమొచ్చింది సిగ్గు వచ్చింది అన్నట్టు అంటే నువ్వు ఎలా అయిపోయినావు క్షేమ అయిపోయినావు ఎవరు నీ తోటి సహోదరుడి పట్ల అంతే కదా తను పెట్టిండు అర్పణ దేవుడు దాన్ని అంగీకరించండు నేను పెట్టిన అర్పణను దేవుడు ఏం చేసిండు అంగీకరించ నా తల తుకున్నట్టయిపోయింది సిగ్గు పడాల్సి వచ్చింది ఎందుకు తన సహోదరులాగా దేవుడు ఏమంటా నువ్వు అలాంటి సత్క్రియ కనపరచలా ఒకవేళ నువ్వు అలాంటి సత్క్రియ కనపరుచుంటే నువ్వు కూడా ఇప్పుడు ధైర్యంగా తలెత్తుకునేవాడువు కదా నీ అర్పణను నేను అంగీకరించేవాడిని కదా అని ఇక్కడ దేవుడు కయంతో మాట్లాడుతుంటే చూడండి సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును ఇది బాగా మనం అర్థం చేసుకోవాలా ఎందుకు యాకబు రాసిన పత్రికలో క్రియలు లేని విశ్వాసము మృతం అంటే చూడండి నువ్వు దేవుని పట్ల మంచి సత్క్రియలను కనపరచకపోతే నీ ఎదుటే ఏముంటదంట పాపము నిలిచి ఉండును అందుకు కోపపడు కానీ పాపము చేయకుడి ఎట్లా ఆ పాపం కోపాన్ని నీలో నుంచి దాన్ని తీసేయకపోతే నీ ఎదుట ఏది నిలిచి పాపము నిలిచి ఇప్పుడు చూడండి నీ ఎడల దానికి వాంచ కలుగును అంటే అపవాదికి నువ్వేమిచ్చినట్టు నీ హృదయం అనే ద్వారం ఇచ్చినట్టు అన్నట్టు వాడికి పట్ల ఏం కలుగుతుంది వాంచగలుగుతుంది ఎందుకు నువ్వేం చేసినావు నిరుదయం అనే తలుపు తెరిచినావు అన్నట్టు ఎందుకు నిరుదయమంత కుళ్ళు నిరుదయమంతా వ్యసనం నిరుదయమంతా చెడుతనం నిరుదయమంతా దుర్మార్గపు ఆలోచనలు దుష్టాంతపు తలంపులు నిరుదయమంతా మీ సహోదరుడి పట్ల ద్వేషము అసూయ ఈర్ష పగ పైకి భక్తిగా మంచిగా కనిపిస్తావు కానీ నిరుదయంలో వాడి పట్ల ఇంకా ఏముంది చెడుతనం నిండి ఉంది అది మనుషులకి కనపడకపోవచ్చు నీ పక్కనున్న సహోదరుడికి కనపడకపోవచ్చు కానీ నిన్ను సృష్టించిన వాడు ఆయన గలపడతదా లేదా నీ హృదయ స్థితి అందుకు మనుషుల గురించి ఎవరు ఎస్ప్రభుకి సాక్ష్యం ఇయనక్కర్లేదు అన్నట్టు ఎందుకు నీ హృదయ స్థితిని ఆయన ఎరిగిన దేవుడు అన్నట్టు నీకు తలంప పుట్టక మునిపే నీ తలంపుని ఎరిగిన దేవుడు అన్నట్టు చూడండి ఎప్పుడైతే దేవుడు చెప్తుండో నువ్వు చేయని ఎడల వాకిట పాపము నిలిచియుండును పొంచి నీ ఎడల దానికి ఏం కలుగుతుందంట పాపానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదు దేన్ని పాపాన్ని తర్వాత కయ్యును తన తమ్ముడైన హేబిలుతో మాట్లాడాను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యును తన తమ్ముడైన హేబిలు మీద పడి అతనిని చంపేను ఎందుకంటే తట్టుకోలేకపోయినాడు జీర్ణించుకోలేకపోయిండు తన కోపాన్ని నుంచి ఈయన ఏం చేసిండు దాన్ని విడిచిపెట్టలేకపోయిండు కాబట్టి తన ఎదుట ఏం నిలిచింది పాపం పాపము ఆటోమేటిక్ నీలో నిలిచి ఉంటే నీలోకి ఎవడొస్తాడు అపవాది వచ్చి నీలో చొరబడతాడంటు కాబట్టి ఈ యొక్క కయ్యునిలో ఏమొచ్చింది అపవాది వచ్చి వాడు ఏం చేసిండు వాడి యొక్క వాంచ ఈరోజు కూడా దేవుని బిడ్డలందరినీ హింసించేదెవరు అపవాదే కదా ఎట్లా ఇలాంటి కయ్యూను స్వభావంలో ఉన్న వాళ్ళ ద్వారా దూరి వాడు ఏం చేస్తుంటాడు వాడి వాంఛ వాడి కోరిక నెరవేర్చుకుంటా ఉంటాడు అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ కయ్యూను ఎప్పుడైతే తన సహోదరుడు పట్ల కోపం వచ్చిందో మిక్కిలి కోపం ఆ కోపము కాస్తాయో తన సహోదరుడు పట్ల ఏం తీసిందే దారుణానికి ద్వేషాన్ని కలగజేసింది ఆ ద్వేషమే తన సహోదరుని మీద పడి చంపేలాగా తీసింది అదే ఆ కోపము సూర్యుడు అస్తమించే వరకు కయ్యను విడిచిపెట్టుంటే పాపానికి చోటిచ్చేవాడు కాదు అపవాదికి చోటిచ్చేవాడు కాదు చూడండి ఈరోజు ఆ యొక్క పాపం కూడా ఎట్లా వచ్చింది వ్యసనం చూడండి ఆ పాపం కూడా మనుషుల్లో వ్యసనం అన్నట్టు ఈరోజు ఒకరిని చూసి వ్యసన పడినా చూసి అసూయ పడినా ఒకడికొకరితో మంచిగా ఉండి నువ్వు ఓరవలేకపోయినా చూడండి ఏది కలగాలన్నా దేవుడు అనుగ్రహించాల ఆ సత్యం తెలిసినాడు ఏం చేస్తాడు దేవుడికి దగ్గరయ్యి పొందుకుంటాడు మంచి క్రియలు కనబరిస్తే నిన్ను తల ఎత్తేలాగా చేస్తాడు కానీ మనుషులు ఎలా ఉంటారు వ్యసన పడతా ఉంటారు ఇలాంటి కయును స్వభావం కలిగిన వాళ్ళు చూడండి మనలో కూడా ఉన్నారు ఒకవేళ నువ్వు ఉంటే నీ జీవితాన్ని మార్చుకో నేనుంటే నా జీవితం నేను మార్చుకోవాలా ఎందుకు వాక్యము అద్దం ఇది ఎప్పుడు అబద్ధం ఇది నిజస్వరూపం ఎందుకు యసు కాబట్టి చూడండి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే కోపపడు కానీ పాపము చేయకొడి సూర్యుడు అస్తమించు సమయం వరకు మీ కోపాన్ని మీలో నిలిచి ఉండకూడదు ఎందుకు ఎఫ్ఎస్సీ పత్రికలో పౌలు చెప్తుండంటే కోపడు కానీ పాపము చేయకూడి సూర్యుడు అస్తమించు సమయం వరకు మీలో కోపము పొంచి ఉండకూడదు అపవాది ఎట్లా చొరబడుతుంటే ఎప్పుడైతే తన సహోదరుడు అర్పణను దేవుడు లక్ష్య అది చూసినా తన అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు తనకేం కలిగింది కయునికి మిక్కిలి కోపం కలిగింది ఆ కోపము తన సహోదరుడు పట్ల ద్వేషాన్ని కలగజేసింది ఆ ద్వేషమే తన సహోదరుడి మీద పడి చంపేలాగా పరిస్థితికి దారితీసింది కాబట్టి ఎందుకు దేవుడు చూడండి అప్పుడు యహోవా నీ తమ్ముడైనా ఏ బేలు ఎక్కడున్నాడని కయ్యుని అడగగా అతడు నేను ఎరుగను నా తమ్మునికి నేను కావలి అప్పుడు ఆయన నువ్వు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలల నుండి నాకు మొరపెట్టుచున్నది చూడండి ఎందుకు నేను చెప్తున్నానంటే ఒక్కోసారి ఈ కోపము అది నీలో అట్లనే వాళ్ళు ఎవరైనా కావచ్చు నీ భార్య కావచ్చు నీ పిల్లలు కావచ్చు నీ సేవకులు కావచ్చు వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళు నీకు దగ్గరలో కావచ్చు దూరంలో కావచ్చు వాళ్ళు ఎవరైనా ఆ కోపము సూర్యుడు అస్తమించి అంటే ఈ రోజు కలిగిన కోపము ఈ రోజు ముగిసేలోపు అది నీలో నుంచి వెళ్ళిపోవాల అప్పుడు నువ్వు వాడితో సమాధానంగా వాడితో ప్రేమతో వాడితో మంచితో ఉండగలుగుతావు ఎప్పుడైతే నీలో ఆ కోపము అలానే ఉంటే అప్పుడు నీ ఎదుట పాపం వచ్చి నిలిచి ఉంటది అంటే నువ్వు సైతానికి ఏం చేస్తున్నావు నీ రోజు ఈ రోజు కూడా చాలా మంది క్రైస్తవులు సేవకులు కూడా పైకి బాగానే మంచిగా మాట్లాడతారు కానీ లోపల అంతా పట్ల ఒకటికి చెడుతానం అన్నట్టు పై పై మాటలే పెదాలతో నన్ను గణపరుస్తారు కానీ ఎవడి హృదయము నాకు అంగీకారం లేదంటే పైకి మాటలు అలా ఉంటాయి మంచిగా నవ్వినట్టు మాట్లాడతారు మంచిగా తీయగా మాట్లాడతారు అన్ని ఉంటాయి కానీ లోపల ఎక్కడ కుళ్ళు వ్యసనము అసూయ చూడండి ఇవి మనుషులు చూడకపోవచ్చు కానీ యేసు ప్రభు ఈ రోజున ఆయన కన్ను దృష్టితో ఖచ్చితంగా నేను హృదయాన్ని చూస్తాను అలాంటి స్వభావం కలిగి మనం ఎవరుమైనా కానీ ఎన్ని ఉపవాసాలు ఉండి ఎన్ని ప్రార్థనలు చేసి ఎంత ఎక్కడ తిరిగి ఎన్ని చేసినా దేవుడు నిన్ను లక్ష్య పెట్టడు ఎందుకు వేషధారకులు అలాంటి వేషధారణ జీవితము ఎవరు కూడా ఆయన యొక్క సత్క్రియలు కనబరచనిది చూడండి అలాంటి వేషధారణ జీవితము ఎప్పుడు దేవుని నీతిని నెరవేర్చదన్నట్టు కాబట్టి ఈ వాక్యం ఎందుకు చెప్తున్నానంటే మత్తవార్త ఐదో అధ్యాయం ఇరవై ఒకట వచ్చిన కూడా మన ప్రభు చెప్పిండు నరహత్య చేయవద్దు నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతి విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వెద్దుడ అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణను అర్పించు చూడండి నీ మీద నీ సహోదరునికి విరోధమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమని ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదటి వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము తర్వాత వచ్చి నీ అర్పణము నాకు అర్పింపుము అంటుంది ఎందుకు ఈ మాట చెప్పాడు ఎప్పుడైతే నీ సహోదరుడి మీద నీ కోపం వస్తుందో ఎప్పుడైతే వాడి పట్ల నీ హృదయంలో ఏదో వాడి చెడుతనం కలిగి ఉన్నదని నువ్వు గ్రహిస్తే నువ్వు పాటలు పాడమనో లేదా నువ్వు పరిచర్ చేయమనో ను వచ్చి ఉపవాసాలు ఉండమనో లేదా ను ఏమి చేస్తావో కాదు ముందు ఎవరి పట్ల అయితే నీలో చెడుతనం కలిగిందో ఎవడి పట్లయితే నీలో ద్వేషం ఉందో ఎవడి పట్ల అయితే నీకు కోపం ఉందో అసూయ ఉందో ఎవడి పట్ల అయితే నీ హృదయము వాడిని క్షమించడానికి కూడా సిద్ధపడలేని మనసు కలిగి ఉన్నదో నువ్వు వెళ్ళి మొదట వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయమంటుంది దేవుడు చూడండి సమాధాన వాడిని క్షమించి అప్పుడు వచ్చి ఏం చేయమంటాడు నీ బలి అర్పించను ఈ రోజు ఈ వాక్యాన్ని ఎవరు పాటిస్తున్నారు లోకమంతా వేషధారకులే ఉంటారు చూడండి మనలో లేరు అట్లాంటి వేషధారకులు ఎందుకు దేవుడు ఇంత రూఢీగా ఆయన మొహమాటం లేకుండా హెచ్చరిక మాట్లాడుతున్నా అంటే నువ్వు నీ సహోదరుడి పట్ల కోపపడి నీ సహోదరుడిని ద్వేషిస్తూ వాడి పట్ల నీ హృదయంలో చెడుతనం కలిగి నువ్వు ఎన్ని బలి అర్పించినా ఎంత ప్రార్థన చేసినా ఎన్ని పరిచర్యలేకపోయినా ఎక్కడ తిరిగినా ఎన్ని చేసినా ఏసు ప్రభు ఎన్నడు నిన్ను ఎరగనే ఎరగల అందుకు అక్రమము చేయివారులారా నా యొద్ధ నుండి పోడినట్టు ఇది అక్రమమే కదా ఎక్కడ దేవుని వాక్యానికి దేవుని నీతికి లోబడినట్టు ఎక్కడ దేవుని పట్ల నువ్వు భక్తి కలిగినట్టు భయం కలిగినట్టు విధేయత కలిగినట్టు చూడండి ఎవరైనా కానీ మన జీవితంలో వాళ్ళు భార్య కావచ్చు పిల్లలు ఉద్యోగంలో పనిచేసే వాళ్ళు కావచ్చు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళు దుష్టుల సంబంధులైనా కానీ మన మన పరిస్థితి ఎట్లా ఉండాలా మనం ఎలాంటి కలంకం లేని వారిగా ఉండాలి వాళ్ళు నిన్ను గాయపరిస్తే నువ్వు ఎలా ఉండాలో వాళ్ళని గాయపరిచిన వాళ్ళ పట్ల క్షమించే స్వభావం కలిగి ఉండాలి నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేసే స్వభావం కలిగి ఉండాల అంతే తప్ప వాళ్ళని దూరం పెడుతూ ఏదో నోట్లో హృదయంలో ఇష్టం ఉండి ఇష్టం లేనట్టు మాట్లాడాలి ఇవన్నీ కయ్యూను స్వభావం అన్నట్టు ఈరోజు నీలో అలాంటి స్వభావం ఉంటే ఈరోజన్నా ప్రభునందు మోకాళ్ళు వంచి ఆయన వైపు కనులెత్తి నన్ను క్షమించు అని ప్రాధాయపడితే ఈ రోజు నీకు విమోచన చూడండి నీ పాపాలకి ఎంతకాలం నీ హృదయంలో ఉన్న ఆ యొక్క దుష్టత్వానికి ఆ భ్రష్టత్వానికి ఆ పాపానికి ఆ సాతాని నుంచి నీకు విడుదలన్నట్టు లేదనుకో నువ్వు దేవుని నీతికి లోబడు ఎంత మనం ప్రార్థన చేసినా ఎన్ని చేసినా ఇవి దేవునికి ఇష్టమైన క్రియలన్నట్టు ఇవే మంచి సత్క్రియలు చూడండి దేవుడే చెప్తుండు నువ్వు వెళ్ళి మొదట సమాధాన అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పింపుము ఇది చేయకుండా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడు నువ్వు ఎన్ని ఉపవాసాలు పెట్టు ఎంత పెద్ద అభిషేకం పొందిన దైవ సేవకులు తెచ్చిన ఇంట్లో పెట్టుకో వాళ్ళు చేస్తే ప్రార్థన చేస్తే ఎట్లా కార్యం జరుగుతుంది అంటే ఆయన ఆజ్ఞకి అది ఆపోజిట్ అది విరుద్ధం ఎంతమందిని చూడండి భార్య కావచ్చు పిల్లలు కావచ్చు వాళ్ళు ఎవరైనా కావచ్చు నీ పట్ల ఎలాంటి స్వభావం కలిగి ఎలాగైనా వాళ్ళు చేసి కానీ నీ స్వభావం ఎలా ఉండాలా నీ యొక్క సత్ ఎలా ఉండాలా వాళ్ళతో వెళ్ళి సమాధాన అప్పుడు ప్రార్థించు నా భర్తను మార్చాను నా పిల్లలను మార్చాను లేదా నా అధికారులను మార్చాను లేదా నా జీవితాన్ని మార్చరు అది దేవుని దృష్టికి న్యాయమైనది ధర్మమైనది దేవుని దృష్టికి అనుకూలమైన అర్పణ అది ప్రార్థన కావచ్చు అది ఏదైనా కావచ్చు ఇలాంటి అర్పణనే దేవుడు అంగీకరిస్తాడు ఇలాంటి అర్పణ అర్పించే వాళ్ళే దేవుని దృష్టికి యథార్థవంతులుగా ఉంటారు ఇలాంటి అర్పణ అనిపించిన వాళ్ళే ఆయన దృష్టిలో సత్యంలో ఉన్నట్టు అన్నట్టు తన సహోదరుని దూషించి నేను దేవునిలో ఉన్నానన్న వాడు అని చెప్పింది వ్యూహాన్ పత్రికలు కాబట్టి మన ప్రభు చెప్తుండ చూడండి నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము చూడండి లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బంట్రోత్కి అప్పగించును అంతట నువ్వు చెరసాలలో వేయబడదవు కడపట్టి కాసు చెల్లించు వరకు అక్కడి నుండి నువ్వు వెలుపులకు రానివని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇందులో అనుమానమే లేదన్నట్టు చూడండి మనం గ్రహించుకోవాలా ఈరోజు ఇంకా ఎవరి పట్ల నా హృదయము వాడిని క్షమించలేని మనసు కలిగి ఉంది ఇంకా ఎవరి పట్ల వాడు ఎదుగుతుంటే నేను ఓర్వలేకపోతున్నా వాడు ఇంకొక వ్యక్తితో మంచిగా ఉంటే చూసి సహించలేకపోతున్నాయి నా కళ్ళు ఉన్నాయి అంత తట్టుకోలేని కళ్ళు స్థితిగా ఉంది నేను వేషధారకుడిని అలా ఉన్నవాడు నేనైనా అయింది ఎవరైతే వాళ్ళు ఎవరైతే చిన్నవాళ్ళు అయితే పెద్దవాళ్ళు అయితేంది ఎలాంటి వాళ్ళైతేంది దేవుని వాక్య ప్రకారం లేకపోతే వాళ్ళు ఎంతలో లేకపోతే దేవుని దృష్టిలో నిలబడాల్సిందే ఆయన ఎదుట తీర్పు పొందాల్సిందే అందులో ఏ భేదం లేదన్నట్టు చూడండి కాబట్టి దేవుడే మనతో మాట్లాడుతున్నాడు ఒకటో యువను రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వచ్చిన ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్తుడు ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుతున్నానని చెప్పి ఎట్లా దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే నేను చర్చకి పోతున్నాను నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతాను నేను ఉపవాసాలు ఉంటాను ఇలా ఉండేవాళ్ళే కదా నేను దేవుళ్ళో ఉన్నాను చర్చకు పోతున్నాను కాబట్టి నేను దేవుళ్ళో ఉన్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధి గుడ చెప్పండి ఈరోజు ఎంతమంది కుటుంబంలో భార్యలను కానీ భర్తలను కానీ వాడు ఎలాంటి వాడైనా కావచ్చు వాళ్ళు ఎవరైనా కావచ్చు క్షమించే మనసు దేవుడికే ఉంది ఈరోజు నీకుందా ఎప్పుడు క్షమిస్తావు వాడి పట్ల కోపం పోతే క్షమిస్తాం వాడి పట్ల ఉన్న ద్వేషం పోతే క్షమిస్తాం అప్పుడే కదా వాటితో వెళ్ళి నువ్వు సమాధాన నిన్ను నువ్వు తగ్గించుకుంటావు ఈరోజు ఉందా అలాంటి స్వభావం ఇవి బైబుల్లోనే ఉన్నాయి కానీ నిజ నిజ జీవితంలో ఇలాంటి సత్క్రియలు ఎంతమంది దేవునికి అనుకూలంగా వాళ్ళ క్రియలు దేవుని ఎదుట కనపరుస్తున్నది అలా కనపరిచపోతే నీ ఎదుట పాపం నిలిచి ఉంటదే అప్పుడు దానికి వాంచగలుగుతుంది నీరు ఉదయం అనే ద్వారాలు వాడికి తెలిపిస్తే వాడు వచ్చి నీ ఉదయంలో కూర్చుంటాడే నీ హృదయమంతా చీకటితాను నిండిపోయి ఉంటాయి నీ నోరు ఎట్లా పరిశుద్ధంగా వస్తుంది నోరు ధరిస్తే అబద్ధాలు వస్తాయా లేదా చూసే చూపులు ఎట్లా పవిత్రంగా వస్తాయి ప్రతిదీ అపవిత్రంగా వస్తుందా లేదా తలంతలు ఎట్లా వస్తాయి అన్ని ఎక్కడ అపవిత్రమైనవి అనుమానపు ఇవే వస్తాయా కదా చూడండి అంత భయంకరంగా ఉంటది హృదయ పరిస్థితి అందుకు దాన్ని అంత ప్రాముఖ్యత ఇచ్చుండు నా హృదయ శుద్ధి గలవారే వారే దేవుడిని చూచదని అంత స్పష్టంగా చెప్పిండంటే అది సత్యం చూడండి హృదయ శుద్ధి ఎట్లా ఉంటుంది ఒకవేళ కోపం కలిగినా అయ్యో నేను కోపాడ్డాను అని వెళ్ళి వాడితో సమాధాన పడొచ్చి దేవుని ప్రకారంగా ఉంటారు వాళ్ళు హృదయ శుద్ధి కలిగిన అన్నట్టు కాబట్టి ఎవడైనా నేను దేవుణ్ణి ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అపద్ధి ఇందులో నేను పెద్ద సేవకుణ్ణి చిన్న సేవకుణ్ణి నేను ఇప్పటి ఉన్నాను నేను ఇప్పుడే వచ్చినాను నేను ఇంతముందు ఇవన్నీ ఏం లేదన్నట్టు భేదం ఈరోజు నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి నిజంగా అలా క్షమించే మనసు ఉంటే నువ్వు దేవుని సంబంధి అలా లేదని కొన్ని క్రియ నువ్వు అపద్దికుడు అన్నట్టు ఈ లోకం దృష్టిలో నువ్వు గొప్పోడు కావచ్చావు కానీ ద్రేవుని దృష్టిలో నువ్వు ఎట్లాంటి అన్యాయం చేసిన నువ్వు ఒక అపద్దికుడు అక్రమంగా నడుచుకున్న వాడు అన్నట్టు తను అక్రమం కాకపోతే అన్యాయం కాకపోతే ఎట్లా ఒక నీతిమంతుణ్ణి ఒక అపరాధిని చూడండి అన్యాయంగా అతని మీద పడి చనిపిండి వాడు దుర్మార్గుడు కాక న్యాయవంతుడు ఎట్లా అవుతాడు చూడండి కాబట్టి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అపద్దికుడు తాను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమింపని తను చూడని దేవుణ్ణి ఎట్లా ప్రేమించగలడు ఈరోజు మన కళ్ళ ముందు ఉన్న మన ప్రేమించలేని స్వభావం ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి ఎట్లా ప్రేమించగలుగుతావు అని చెప్తుండు చెప్పండి ఈరోజు నేను దేవుణ్ణిలో ఉన్నాను నేను సేవ చేస్తున్నాను నేను ప్రార్థన చేస్తున్నాను నేను ఉపవాసం ఉన్నాను కానీ మీ హృదయం ఇవన్నీ చూసి నేను దేవుళ్ళు ఉన్నానని చెప్పుకుంటున్నావా నా హృదయం ఎట్లా ఉంది నా తలంపులు ఎట్లా ఉన్నాయి నా నోటి మాట ఎట్లా ఉంది నేను నిజం చెప్తున్నానా అబద్ధాలు చెప్తున్నానా పై పైగా ఇష్టం ఉండి ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నాను వీళ్ళంతా వేషధారకులు ఈ త్రోవలో ఉన్నవాడు ఎవరైనా వేషధారకులే ఈ వేషధారకులందరూ అపద్దికులు అన్నట్టు అందుకు యేసు ప్రభు పక్టన గ్రంథంలో నువ్వు వెచ్చగాన నువ్వు లేవు నువ్వు వెచ్చగా లేవని ఆయన మొహమాటం లేకుండా మాట్లాడతాడు అక్కడ ఎందుకు అంత అసహ్యం ఇలాంటి అర్పణలు అర్పించే దేవుడు వాళ్ళ కన్నెత్తి కూడా చూడరు ఎందుకంటే వీళ్ళు తెలియక చేస్తే దేవుడు క్షమిస్తాడేమో వాక్యం తెలిసి పాపం చేస్తారు వీళ్ళు అందుకు దేవుడికి అసహ్యం అన్నట్టు పాపినైనా క్షమి పాపాన్నైనా క్షమిస్త పాపినైనా క్షమిస్తాడేమో కానీ దేవుడు పాపాన్ని క్షమించడం ఇది చేస్తే తప్పు ను సేవకుడు నీకు తెలుసు నువ్వు ఎట్లా చేస్తావు పాపం అంటే నువ్వు అపధికుడు కదా సమర్థించుకుంటారు ఈ లోకస్తులు సమర్ సమర్థించుకునే వాడు దేవుని నీతిని నెరవేర్చడు ఇది నమ్మదగిన మాట సమర్థించుకోకుండా తప్పు తెలుసుకుని గ్రహించి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఆ తప్పు మరలా చేయకుండా చూసిన దేవుని నీతిని నెరవేరుస్తాడు వాళ్ళు ఎవరైనా కావచ్చు కాబట్టి చూడండి దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము నరహత్య చేస్తే పాపం ఆజ్ఞాతిక్రమమే పాపము పాపభావం వచ్చే జీతము మరణం చూడండి నీ సహోదరుని ద్వేషిస్తా నువ్వు అని చెప్తుంది వాక్యం నీ సహోదరుని అట్లా నువ్వు క్షమించలేని మనసు కలిగి అది సహోదరుడే అంటే భార్య కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ నీ స్వభావము క్రీస్తు కలిగిన స్వభావం ఉండాలి ఆయన మనసుంటే ఎలాంటి వాళ్ళనైనా మనం క్షమిస్తాం ఆయన మనసుంటే ఎలాంటి వాళ్ళ కొరకైనా ప్రాధేయపడతాం ఆయనను హింసించారు దూషించిండ్రు హేళం చేసిండ్రు అపహాసం చేసిండ్రు కానీ దేవుడు ఎక్కడ కూడా వాళ్ళని దేవుడు ఏం చేసిండ్రు వీళ్ళ పాపం వీళ్ళు ఏం చేస్తున్నారు ఎరుగురు కనుక క్షమించమన్నాడు అలా ఈరోజు నువ్వు క్షమించగలుగుతావా అలా నువ్వు క్షమిస్తే ఈరోజు భార్యాభర్తల డైవర్సీలు ఎన్ని తీసుకుంటారు ఈరోజు సంఘాల్లో సేవకుల్లో ఇన్ని డిమాండ్ ఏం వేస్తుంది ఇన్ని తిట్టుకుంటూ ఒకడిని ఒకడు దూషించుకుంటూ ఇట్లా ఎందుకుంటారు వీళ్ళంతా వేషధారకులు అన్నట్టు వాక్యాన్ని పాటించని ప్రతి వాడు వేషధారకుడే వాక్యాన్ని పాటించిన ప్రతి వాడు దేవుని సంబంధనట్టు కాబట్టి చూడండి మనము సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణములో నుండి జీవంలోకి దాటి ఉన్నామని ఎరుగుదము ప్రేమ మరణము ఎందు నిలిచి చూడండి తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని ఎందును ఉండదని మీరు ఎరుగుదురా మీ ఎరుగుదురు అని చెప్తున్నా అంటే మామూలుగా చెప్తారు కోపమే కదా ద్వేషమే కదా ఈ మామూలే కదా ఇవి ఇవి ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో పెద్ద పెద్ద పాపాలు అందరూ పాపం అంటే అలా తాగుబోతోని చూసో లేదా అలా తిరుగుబోతోని చూసి సేవకులు వీడి పాపంలో ఉన్నాడు వీడి పాపంలో ఉన్నాడు నువ్వెట్లా ఉన్నావు ఏ రోజన్నా చూసుకున్నావా నీ స్థితిని ఏ రోజన్నా నీ సహోదరుడి పట్ల ప్రేమించే మనసు ఉందా ఏ రోజన్నా నీ సహోదరుడిని పట్ల నువ్వు హృదయపూర్వకంగా వాడిని అంగీకరించి హృదయపూర్వకంగా వాడితో మంచిగా ఉండే స్వభావం ఉందా వాడు తాగేవాడిని చూసి పాప అంటున్నావు అలా వేషల్గా తిరిగే వాళ్ళు వాళ్ళని చూసి పాప అంటున్నావు ఇంకెవరిన్నా చూసి పాప అంటున్నావు నువ్వు ఆజ్ఞ తెలిసి దేవుని వాక్యం తెలిసి ఏనాడు దానికి లోబడకుండా ఎప్పుడు దాన్ని పాటించకుండా ఉంటే నువ్వు ఎంతటి పాపి ఇవ్వన్నట్టు నీ కంట్లో నలుసు ఉంటే కంట్లో ఎందుకు నలుసు తీస్తావని ఎస్తూ ప్రభు చెప్పింది ఎందుకు ఇలాంటి వేషధారకులు ఉంటారు కాబట్టి వాళ్ళ కంట్లో నలుసు కనిపించదు ఎంత కాడికి ఎదుటి వారిలో ఈ రోజన్నా నా పరిస్థితి ఎట్లా ఉంది నా ప్రవర్తన ఎట్లా ఉంది నా హృదయ స్థితి ఎట్లా ఉంది నా తలంపులు ఎట్లా ఉన్నాయి నేను ఎట్లా జీవిస్తున్నాను దేవునికి లోబడినట్టు ఉన్నానా ఇలాకరీతిగా ఉన్నానా నా క్రియలు నిజంగా ఈ దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉన్నాయా లేకపోతే దేవుని నామాన్ని దేవుణ్ణి ఆత్మ దొక్కపరిచేలాగా ఉన్నాయి ఇవి ఎప్పుడు గుర్తిరగరన్నట్టు ఒకటి ఇరుగుతున్నారు ఎందుకు నేను ప్రార్థన చేస్తున్నాను కదా వాక్యం చెప్తున్నాను కదా కాబట్టి నేను దేవునికి సంబంధి ఇలా మనుషుల్ని భ్రమపరుచు ఆత్మలు మోసపరుచు ఆత్మలు ఏం చేస్తున్నాయి తాండవిస్తూ వెళ్తున్నాయి పాపం వెళ్తుంది కదా వెళ్తున్నాడు కదా ఇలాంటి సేవకుల్లో జొరబడి ఇలాంటి వ్యక్తుల్లో జొరబడి కాబట్టి తన సహోదరుని ద్వేషించి వాడు నరహంతకుడు ఏ నరహంతకుని ఎందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు కాబట్టి దేవుడు చెప్తుండడు ఒకటో యువను మూడులో తొమ్మిది దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు ఒకవేళ కోపం వచ్చింది పౌరు లాంటి కోపం వచ్చింది ఏం చేసిండు తర్వాత ఆ కోపాన్ని అంతటితో విడిచిపెట్టిండు కాబట్టి ధైర్యంగా రాయగలుగుతున్నాడు ఎందుకు ఆ కోపం వస్తే పాపముకి అది ఏం చేస్తుంది ద్వారం వద్ద నిలిచి ఉంటుంది అప్పుడు అపవాదికి చోటిచ్చినట్టు అవుతుంది ఈరోజు కొంతమంది విధానాల వల్ల కొన్ని పరిస్థితుల్లో కోపం వస్తుంది కానీ కోప పడినా కానీ వెంటనే దాని నుంచి నువ్వు బయటకు రావాలని చెప్తుంది వాక్యం నువ్వు బయటకు రాకపోతే నువ్వు ఊబిలో పడిపోయినావు చూడండి నీకు తెలియకుండా నువ్వేం చేసినావు పాపంలో ఉన్నట్టు అన్నట్టు అది నీలో ఉండి ఏళ్తుంది అన్నట్టు ఈరోజు ఎవరు ఎవరిని క్షమించరు ఎవరు ఎవరి దగ్గర తగ్గించుకోరు బైబుల్లో వాక్యాలు తెచ్చి చెప్తారా కానీ కూడా వాక్యాన్ని పాటించడం పక్కడ కూడా సత్క్రియ దేవుని దృష్టికి తల ఎత్తుకునేలాగా కనపరచరు అన్నట్టు చూడండి ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళం అయితే ఎట్లా దేవుని నీతిని నెరవేర్చిన వాళ్ళం అవుతాం రేపటి దినం ఆయన ఎదుటను ధైర్యంగా నిలబడతాం చూడండి ఇక్కడ చెప్తున్నాడు దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజం అంటే ఆయన వాక్యం వాళ్ళ హృదయాల్లో ఉంది కాబట్టి వాక్యాన్ని హృదయంలో భద్రపరిచినారు కాబట్టి ఆ వాక్యమే వాళ్ళని గద్ధిస్తుంటది అన్నట్టు ఆ వాక్యమే వాళ్ళని హెచ్చరిస్తుంటది అన్నట్టు ఆ వాక్యమే వాళ్ళని దేవుని సరైన త్రోవలో ఆయన ప్రకారంగా నడిపిస్తుంది చూడండి వాడు పాపము చేయుడు వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు కాబట్టి పాపము చేసే వాళ్ళు అపవాది సంబంధులు తన సహోదరుని దేశించేవాడు ప్రతి వాడు అపతి అపవాది సంబంధులు కాబట్టి చూడండి అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయి అపవాది సంబంధి అలా తాగేవాడిని చూశానో లేదా అలా తిరిగేవాడిని చూశానో అలా పని బాట లేకుండా లోకానుసారంగా తిరిగే వాళ్ళని చూశానో లేదా రక్షణ బంధ వాళ్ళు అన్ని జనులు చూసి అయ్యో వీళ్ళ సైతాన సంబంధులు అని నువ్వు అంటున్నావు కానీ మొట్టమొదట పాపి నువ్వే కదా ఏ రోజు వాక్యాన్ని పాటి చెప్పే నువ్వు ఎప్పుడు పాటించవు కదా చూడండి మనం గ్రహించుకోవాలా వాడు మొదటి నుండి పాపము చేయిచున్నాడు కనుక పాపము చేయి వాడు అపవాది సంబంధి చూడండి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయను చూడండి యేసుప్రభు ఎందుకు ప్రత్యక్షమైందంటే ఆయన మనకు ఒక మాదిరి అన్నట్టు ఈజ్ ద రోల్ మోడల్ అంటారు చూసినావా నువ్వు పోలి నడుచుకోవాల్సింది యేసుప్రభుని చూసి నువ్వు అడుగుజాడలో ఆయన త్రోవలను నడవాలి ఆయన మనసు ఆయన స్వభావము ఆయన ఆత్మ కలిగిన వాళ్ళు ఎవరు పాపము చేయనే చేయ ఎన్నడూ ఆయన వాక్యానికి లోబడతారే తప్ప అవిధేయత చూపించి ఎవ్వరుండరు కాబట్టి దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును నీతిని జరిగించు ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధం కాదు నీలో నీతి ఉంటే యశు చెప్పిన ఆ నీతి మాటను వింటన్నట్టు నీ సహోదరుని మీద కోపం కలిగితే పోయి వెళ్ళి సమాధాన వచ్చి అప్పుడు బలర్పించు అది నీతిగా నడుచుకోవడం అన్నట్టు దేవుని వాక్య నడుచుకోవడం అన్నట్టు అలాంటి వాళ్ళు చూడండి అలా జరిగించని ప్రతి వాడును అందులో ఇందులో భేదం ఏం లేదన్నట్టు ఎవరైనా కావచ్చు అన్నట్టు ప్రతి తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు అంటే ఇది అందరికీ చెప్పబడుతుంది సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి చూడండి దేవుని సంబంధులు కారు మనం ఒకరిని ఒకడు ప్రేమింపవలనది నుండి మీరు వినిన వర్తమానమే కదా మనము కయుని వంటి వారమై ఉండరాదు వాడు దుష్టుడు చూడండి కాబట్టి ఏం చేసిండో తన సహోదరుడు పట్ల మిక్కిలి కోపం తెచ్చుకొని తన సహోదరుడు పట్ల హృదయమంతా ద్వేషంతో నింపుకొని ఆ కోపము ఆ ద్వేష తన సహోదరుడు పట్ల తనకు పగను చివరికి తన సహోదరుని కొట్టి చంపేదాకా నడిపించిందన ఇవి చాలా డేంజరస్ కిల్లర్స్ అంటారు కదా ఇవి శరీరంలో ఉంటే నువ్వు నశించిపోయినవి ఎన్నడో ఆత్మలో ఎప్పుడో చచ్చినపోయిన వాళ్ళే ఇల్లు ఇలాంటి హృదయం కలిగిన వాళ్ళు ఇలాంటి క్రియలు కలిగిన వాళ్ళు కోపపడి ద్వేషముతో పగలతోటి అసూయలతోటి కుళ్ళు కుట్రలు చూడండి చెడుతనం కలిగిన వాళ్ళందరూ దేవుని ఆత్మలో ఎప్పుడైనా చచ్చిపోయిన వారే వాళ్ళు ఎందుకంటే ఎప్పుడు ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళు దేవుని నీతిని ఇస్తారు ఎన్నడూ అంత డేంజరస్ అన్నట్టు ఇవి మామూలుగా ఇలాకరీతిగా కోపమే కదా బ్రేబా ద్వేషమే కదా సమర్థించుకుంటారు కానీ చూడు ఇవి ఎలా మనిషిని ఎట్లా పాపంలోకి నడిపిస్తాయి ఎట్లా నిన్ను పాపంలో తాండవింపజేస్తాయంటే దేవుడు చెప్తుండ్రు మనము కయ్యున వంటి వారమై ఉండరాదు వాడు దుష్టిని సంబంధి అయ్యి తన సహోదరుని చంపెను ఇది ఆ రోజు ప్రకృతి సంబంధంగా నిజంగా ఒక వ్యక్తి ఒక మనిషి మీద చంప అది నరహత్య అని పాత నిబంధనలు చూస్తే తన సహోదరుని ద్వేషించు ప్రతివాడు నరగంత కూడా అని చెప్పిండి యసుప్రు చెప్పండి ఈరోజు లేరు అలాంటి ఈ వాక్యము నిన్నే తాకుతుంది అన్నట్టు ఈరోజు నిన్ను పరిశీలించుకో పరీక్షించుకో ఇప్పటికన్నా మారడానికి క్రీస్తు నందు నూతనం ఇది నీకు మేలు ఇది నీ జీవితంలో నిజమైన వెలుగు తెచ్చినట్టు అన్నట్టు లేకపోతే నువ్వు ఎట్లా ఉన్న చీకటిలో ఉన్నట్టే కదా తన చీకటిలో ఉండి తన సహోదరుని ద్వేషించి వాడు ప్రతివాడు నరహంత కూడా కదా దేవుడు కాబట్టి వాడు దుష్టిని సంబంధి అయ్యి తన సహోదరుని చంపెను నేను క్లోజ్ చేస్తున్నా కదా లాస్ట్ కన్క్లూజన్ వాడు అతన్ని ఎందుకు చంపాను చూడండి ఎందుకు చంపిండో చెప్తుండే ఇక్కడ కారణం తమ తన క్రియలు చెడ్డవి తన సహోదరుని క్రియలు నీతి గలవై కదా చూడండి నువ్వు మంచిగా ఉండాల నీ ప్రవర్తన నీ యొక్క ఏదైతే విధానం ఉందో అది మంచిగా ఉంటే అందరూ నీతో మంచిగా ఉంటారనట్టు నీతో మంచిగా లేరనుకుంటే మంచిగా ఉన్నవాడు మంచిగా ఉండి చూసి కూడా వ్యసన పడుతుంటారు అన్నట్టు ఇది ఎక్కడ న్యాయం నువ్వు కూడా ఆ ఇష్టపడే వ్యక్తికి ఆ ఇష్టపడే వ్యక్తికి తగ్గట్టు మారితే నిన్ను కూడా ప్రేమిస్తున్నా లేదా మనుషులు ఇవి మాత్రం చేయరు కానీ ఎక్కడ కుళ్ళు అసూయలు ద్వేషాలు చూడండి ఒక ఇంట్లోనే ఉంటారు తమ్ముడికి అన్నకి ఉంటాయి కుళ్ళు అసూయలు ఇవి చాలా డేంజరస్ అన్నట్టు క్రైస్తవులమైన మనము దేవుని నమ్మిన మనం ఇలాంటివి మనలో ఉంటే మనం ఎన్నడూ కూడా దేవుని నీతిని నెరవేర్చలేము ఎందుకు దేవుడు ఈ వాక్యం చెప్తున్నట్టే చూడండి ఇక్కడ ఒక వాక్యం ఉంది లాస్ట్ వచ్చినము ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండులో నాలుగు విశ్వాసాన్ని బట్టి ఏబేలు కయును కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అతడు మృతి ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నను కాబట్టి చూడండి ఆయన చనిపోయి ఉండొచ్చు కానీ దేవుని దృష్టిలో ఇప్పటికే కూడా బతుకున్నాడు కాబట్టి ఎందుకు దేవుడు ఈ రోజు చెప్తుండంటే కయూ ఎవరైతే హేబేలు తన సహోదరుడు చేతిలో చంపబడినప్పటికీ కూడా తను నిరపరాధి అయినప్పటికీ కూడా దేవుడు ఆయన గురించి సాక్ష్యమిస్తుంది ఈ రోజు నీకుంది సాక్ష్యం దేవుడు నిజంగా ఏదో మనుషులు చూసి చెప్పేది కాదు కదా ఈ సాక్ష్యము సర్వోన్నతుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఏ అలా ఎవరి గురించి సాక్ష్యమిస్తారో తెలుసా దేవుడు అలా ఆయనలాగా పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళ గురించే ఇలా సాక్ష్యం చెప్పగలరు అంతే పాటలు పాడో లేకపోతే వాక్యం చెప్పు లేదంటే ఉపవాసం ఉండో చూడండి ఇలాంటి చేసి నేను దేవుడికి అంగీకారంగా ఉన్నాను నేను దేవుని పనే చేస్తున్నాను ఆ రోజు చెప్పేవాళ్ళు కూడా కుంటి సాకులు చదువుతారు మీ నామంలో ప్రవచించినాము మీ నామంలో అద్భుతాలు చేసినాము స్వస్థతలు చేసినాం ఎందుకు మిమ్మల్ని ఎరగనానంటే ఆయన ఎప్పుడు నిన్ను ఎరుగుతుడో తెలుసా ఆయన ప్రకారంగా నువ్వు నడుచుకున్నప్పుడు ఆయన వాక్యానికి లోబడి విధేయత చూపించి ఆ వాక్యానుసారంగా నీ క్రియలు కనబరిచినప్పుడు నిన్ను ఆయన అంగీకరిస్తాడు నిన్న అప్పుడు ఆయన ఎరుగుతుడు నీ హృదయం కూడా అప్పుడు ఆయనకు అంగీకారంగా ఉంటుంది అన్నట్టు తండ్రి కృపా కనికరము గల నీకు వందనాలు ప్రాభ అవును ప్రభానైనా కోప్పడు కానీ నేను పాపము చేయకూడి అన్నావు ప్రభ సూర్యుడు అస్తమించు వరకు ఆ కోపము మీలో ఉండొద్దు అన్నావు ఎందుకంటే అపవాదికి చోటిచ్చినట్టు అవుతుంది కాబట్టి కయ్యును ప్రభాన తన కోపాన్ని తను అణుచుకోలేకపోయినాడు ప్రభ తన సహోదరుడు ద్వేషాన్ని తన హృదయం నుంచి తీసివేయలేకపోయినాడు కాబట్టి ఆ కోపము ఆ ద్వేషము తన సహోదరుని చంపే వరకు నాయన అది తీసింది ఈ రోజు కూడా మనుషులు ఎలానే ఉంటారు ప్రభాయన పైన మాట్లాడే మాట హృదయ పరిస్థితి వేరు ప్రభానైనా తండ్రి ఈ రోజు అలాంటి స్వభావము ఆయన మేము కలిగి ఉంటే అలా ఒకవేళ నీ దృష్టికి నాయన నేనేమైనా కనపరుచుంటే నాయన నన్ను క్షమించి నువ్వు యథార్థవంతుడు సత్యవర్తుడు నీతిమంతుడు నాయన తండ్రి పరిశుద్ధుడు ప్రభ నాయన మేము అలా పరిశుద్ధులుగా మేము జీవించాలా ప్రభ ఇలాంటి వేషధారణ జీవితాలు వేషధారణ భక్తి పైకి భక్తి గలవారం లాగా కనిపించి దాని శక్తిని ఆశ్రయించని వాళ్ళందరూ ఈ రీతిగా వేషధారకులాగా ఉంటారు ప్రభ అలాంటి యొక్క విధానంలో మేము ఉండకుండా ప్రభ వాక్యాన్ని విన్నా మేము వాక్యాన్ని పాటించే వారిగా మమ్మల్ని మీ వరకు సాక్షిగా లేవనెత్తమని యసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి బ్రదర్ కొన్ని ప్రాధాన్ అంశాలు ఉన్నాయి ఆ సిస్టరు మంజులా సిస్టర్ వాళ్ళు వాళ్ళ ఇల్లు ఏదో లోన్ పెట్టారంట అయితే పదిహేను లక్షల వరకే లోన్ ఇస్తారని వాళ్ళు చెప్పారంట బ్యాంక్ వాళ్ళు కానీ వాళ్ళు ఇరవై లక్షలు వస్తే కొంచెం వాళ్ళకున్న అప్పులు కొన్ని పరిస్థితులు వాళ్ళకి వాటి అన్నిటి నుంచి పరిష్కారం ఉంటదని ఆ సిస్టర్ చెప్పారు కాబట్టి దేవుడు ఆ కుటుంబం పట్ల కృప చూపించి ఆ యొక్క వాళ్ళు కూడా ఇరవై లక్షల దాకా వాళ్ళు అనుకున్నట్టు ఇచ్చేలాగా అది దేవుని దృష్టికి చిత్తం అయితే న్యాయం అయితే జరిగించేలాగా ప్రార్థించండి బ్రదర్ అలాగే తన భర్త కూడా మారాలా అలాగే ఆ యేసు బ్రదర్ ఆయన కూడా బాగా హార్ట్ ప్రాబ్లంతో ఉన్నాడు దేవుడు ఆయనను కూడా స్వస్థపరచాలా అలాగే రవిచల్ల బ్రదర్ కూడా ఆయన కిడ్నీ సమస్య తోటి బాగా బాధపడుతున్నాడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు దేవుడు కూడా ఆయనను స్వస్థపరచాలా బ్రదర్ అలాగే మీరు చూసినారు కదా గ్రూప్ మనోజ్ బ్రదర్ పెట్టిన ఆ యొక్క కూడా మీరు ప్రార్థించండి బ్రదర్ ఒక ముగ్గురు ప్రార్థించండి పరిశుద్రావు బ్రదర్ మీరు ప్రార్థించండి పరిశుద్ర బ్రదర్ పరిశుద్ధుడు అని దేవ ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరులకు తండ్రి నీ పాదాలకు అన్న స్థుతులు స్తోత్రముల ప్రభావం ఇంతవరకు తండ్రి కాపాడుతూ ప్రభావం సజీవులుగా ఉంచి నా ఈ యొక్క సమయంలో నీ సన్నిధిలో గడిపే ప్రభుత్వం ఆయన బిడెల సహవాసం కలిగిన ప్రతి అనుగ్రహించుకునేందుకు వందనాలు తస్థుతులు స్తోత్రము చూపించుకుంటున్నాను ప్రభావ ఇంకా తండ్రి రాత్రికాల సమయంలో ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు ప్రభావ అవున తండ్రి ఆయన మాలో ఏ పాపను కూడా ఉండడం వీల్లేదు ప్రభా మా హృదయం తండ్రి నాన్న ఎటువంటి నాన్న కోపము కానీ ఏవి ప్రభావ నీకు నీకు వ్యతిరేకమైనవి నాన్న మా ఉండడానికి వీల్లేదు ప్రోభా తండ్రి నాయన మీకు అని గడిచిన కాలంలో తండ్రి నేను మేము మా పాపాలు చేసింటే తప్పు చేసింటే క్షమించండి తండ్రి ఆయన మా హృదయంలో ప్రభావ ఏ ద్వేషానికి కూడా చూడలేదు తండ్రి కైను నా ప్రభావ తన దుర్దే పరిస్థితిని బట్టి తండ్రి నేను మీరు అర్పణను అంగీకరించలేదు నేను తన యొక్క తన తర్వాత చూపించండి ప్రభావ తన చంపి ప్రభా ద్వేషంతో నిండుకొని ఉన్నాడు ప్రభావ కాబట్టి తండ్రి నేను ఈరోజు ఈ లోకంలో కూడా తండ్రి అనేకమైన భక్తిహీనతలు కనపడతా ఉన్నాయి తండ్రి ఇటువంటి పరిస్థితులు ప్రభావ మేము ద్వేషపడకూడదు మేము కోపపడకూడదు తద్వారా తండ్రి నేను అర్హత మేము చేకూడదు ప్రభా కాబట్టి ఇటువంటి నేను ఈ గడిచిన కాలంలో ప్రభా మేమైన వ్యతిరేకంగా మేము మమ్మల్ని మించండి మన్నించండి నా ప్రభా మీ రక్తంతో కడిగి పరిశుద్ధ పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నైనా లోకం ప్రభావ పరిశుద్ధంగా జీవించడానికి కృపద ఇచ్చేయండి మీ చిత్తాన్ని ఎరిగి నైనా దాన్ని దాని కొరకు ప్రయాస నా ప్రభా ఈ నామానికి మైమి తీసుకురావడానికి మేము ఉండాలా ప్రభావ ఈ లోకంలో వెలుగు వాలే జీవితంలో వల్ల మేము ఉండాలా ప్రభావం నా ప్రభా నైనా నేను పోలి జీవించే కృపద ఇచ్చేయండి నా ప్రభా తిన నీ రాజ్యంలో నేను నీకపాటి నుండి ప్రభులను గ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి లోకం బహుశ్రమంలో వెళ్తా ఉంది ప్రభా అనేకమైన తండ్రి ఈ సూచనలు కనబడతా ఉన్నాయి ప్రభా కాబట్టి తండ్రి పరిస్థితుల్లో మా స్నేహితులను మేము కాపాడుకోవాలా మా రక్షణ మేము కాపాడుకోవాలా తండ్రి మా రక్షణ కాపాడుకుంటూ నీ పరిచయం చేయాలి ప్రభా నా తండ్రి ఆయన ప్రభు మీ కృపను నిగ్రహించండి మీరు మీ ఆత్మ ప్రతి పరిస్థితిలో నడిపించండి మీ నడిపింపు నైనా యొక్క శక్తి లేకపోతే నా ప్రభా ఈ లోకంలో ఎవరికైనా చిక్కపడతాం ప్రభా మా రక్షణ మేము కోలుకోతాం ప్రభావ కాబట్టి తండ్రి నీ కృపను మాకు నుండిగా దయచండి మీ ఆత్మ నడిపించండి ప్రతి పరిస్థితుల్లో ప్రభావ నీ చిత్తాన్ని బయలుపరుస్తూ ముందు నడిపించుకొని ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి నా తండ్రి ఇరాతి కలసంలో మా ప్రియులను బట్టి ప్రార్థిస్తూ ఉండగా మీరు ప్రభావం నిగ్రహించండి మందుల సిస్టర్ మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభావ తండ్రి తన ఆర్థిక పరిస్థితుల నిమిత్తమే తన ఇండియా నా తండ్రి తన కుటుంబ పరిస్థితుల నిమిత్తమే ప్రభావ నా తండ్రి బ్యాంకు లో హోమ్ లోన్ క్లై చేస్తా ఉంటుండగా నా ఇల్లు తాకట్టు పెట్టి నేను వాళ్ళ లోన్ కలై చేస్తా ఉంటుంది ప్రభావ మీరు నాకం చేసుకోనండి నా ప్రభావ బ్యాంకులో పది లక్ష పదిహేను లక్షలు ఇస్తాను అంటున్నారు తండ్రి నేను వారి బట్టి నేను ఇరవై లక్షలు కావాల్సి ఉంటుంది ప్రభా మీరు ఎక్కడ రూపాయలు గ్రహించండి నా తండ్రి బ్యాంక్ వారితో మీరు మాట్లాడండి నా ప్రభావ వారికి రావాల్సిన మొత్తాన్ని మీరు నటు ఇప్పించండి నా ప్రభావి తిరిగినైనా వారి యొక్క ఆర్థిక సిబ్బందులని ప్రభా మీరు ప్రభ సరి చేయమని ప్రార్థిస్తా ఉన్నాను ఇరుకులు ఇబ్బందులను దూరపరచమని ప్రార్థిస్తా ఉన్నాను ప్రభా తను తిరిగి నేను అప్పులు కూడా వాళ్ళు తీర్చుకోవడానికి నేను మీరు శక్తిని అనుగ్రహించండి వారికి మార్గం ప్రభావం సరాలని కుటుంబంలో ప్రభా మీ పర్లకు శాంతి సమాధానం దండి నా ప్రభావ తన విశ్వాసంలో మరింత బలపట్టుకు సహాయపడండి నా ప్రభా మీ సాక్షిలో మీ నామని నిమకరంగా ప్రతి చోట ఉండకృతి చూపించండి అదే రీతి జ్ఞాపకం చేసుకోండి పుట్టని తాకండి ప్రభా తనకున్నటువంటి ప్రతి బలహీనతల నుంచి అనారోగ్యాల నుంచి హార్ట్ ప్రాబ్లం నుంచి మీరు సంపూర్ణంగా నా తండ్రి స్వస్థపరచుని ప్రార్థిస్తున్నాను తండ్రి నేను ఏ ఒక్కరు నశించడం నిత్తం ప్రభా తండ్రి మారు మనసు లేకుండా రక్షణ లేకుండా తను నాడు ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి నాకు అవకాశం అనుగ్రహించండి ఆ ప్రభావ సంపూర్ణంగా నేను నేను నెరిగి మారు పొంది రక్షణ పొందుతకు మీరు కృపదించేయండి నా తండ్రి కనున్నటువంటి స్థితిగత నుంచి మీరు లేవనెత్తండి ఆ ప్రభావ నా తండ్రి మీ రాజ్యంలో తను కృప చూపించమని కనికరించమని ప్రార్థిస్తున్న తండ్రి కుటుంబంలో కూడా మీ పనులకు శాంతి సమాధానం దాయించండి కుమారులు తండ్రి నా చుట్టూ బంధువులు పట్టించుకోవడానికి సహాయపడండి నా ప్రభావ తండ్రి తనను సజీవంగా నిలబెట్టి నా తండ్రి రక్షణను గ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అది రవిచర్ల వ్రతను జ్ఞాపకం చేసుకోనండి తన విశ్వాసాన్ని మరింత బలపరచండి స్థిరపరచండి రక్షణకున్న ఆటంకాలు తొలగించండి నా ప్రభావ మారు రక్షణకు సిద్ధబాటు ప్రార్థిస్తున్నాను ప్రభావ తండ్రి మీ ఎందు విశ్వాసం రక్షణ పొందడానికి సహాయపడండి నా ప్రభాన్ని ఎందు విశ్వసించి వారు ప్రభావ ఎప్పటిక మీ దప్పి అని చెప్పిన ప్రభావ యోగేగంలో జీవిస్తారని చెప్పినావు తండ్రి నా ప్రభా నా తండ్రి రక్షణ పొందు కృపదించండి నేను తను మీ సన్నిధిలో వివేగాలు ఉండడానికి కృపను విగ్రహించండి తనుకున్నటువంటి బలహీనతను బట్టి నేను తనకున్న కిడ్నీ సమస్యలను బట్టి నీ నీ పాదాలు అంత మొనపెడుతున్నా ప్రభావ తనకున్న ప్రతి అనారోగ్యం నుంచి విడిపించండి సంపూర్ణంగా స్వస్థపరచండి ఆ కిడ్నీలో తనకున్నటువంటి ప్రాబ్లం నుంచి ప్రభా మీ గాయపడి హస్తాంతో ముట్టి తాకి స్వస్థపచము ప్రార్థిస్తున్నాను తండ్రి నన్ను మీ సాక్షి నిలబడాల అనేక మందికి తండ్రి నిస్వార్థ ప్రకటించాల నా ప్రభావ తండ్రి మీరే ఆ కుటుంబం అంతా కూడా మరోస్పంది రక్షణ పొందాలా ప్రభావిని కృపదా చేయండి తను ప్రతి అవసరత నాకు మీ మహమేశ్వరంగా తీర్చుమని ప్రార్థిస్తున్నాను తను మీరే నాయన ఆయనకు తోడుగా నడిపించుకొని స్వాదిస్తుంది ప్రభు అదే గంట మాత్రమే కత్తండి నా ప్రభావ సంస్కృతి సిస్టను బట్టి నీ పాదాల చెంత మొదలు పెడుతున్న తండ్రి తన లెఫ్ట్ ఇయర్లో ప్రభా తనని చీముకారుతో తలనొప్పి పడుతున్న తలన నొప్పితో నా తండ్రి నైనా పరాలిసిస్ వచ్చినట్లుగా తను ఎంతో ఇబ్బంది పడతా ఉంటుండగా ప్రభావ మీరు నమ్మకం చేసుకోండి నా ప్రభి సిస్టన్ కూడా ముట్టండి తాకండి సంపూర్ణంగా స్వస్థ దండి ఏర్ ఇన్ఫెక్షన్స్ నుంచి నాన్న లోపల ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి అన్నింటి నుంచి ప్రభా మీరు సంపూర్ణంగా స్వస్థపరిచి మీ నామాన్ని నిలబెట్టండి మీ సాక్షి నిలబెట్టండి ప్రభా నా తండ్రి వారి కుటుంబం ఎటువంటి పరిస్థితులను మాకు తెలియతండి సమస్య మీరిన దేవుడు నీ ప్రభ రక్షణ లేని మారు మనుషులు మనుషులు ఉంటే ప్రభానికి రక్షణ మారు అనుగ్రహించండి కుటుంబంలో మీ పర్లకు శాంత సమాధానం దించండి నా ప్రభావ తనకు ఏవైతే తండ్రి టాబ్లెట్స్ వాడుతుందో ప్రభా ట రక్తపరక్ష ఇచ్చేయండి అన్న తండ్రి తనకు సంపూర్ణ శస్త్రాన్ని గురించమని ప్రార్థిస్తున్నాను ప్రభావ మీ సాక్షి నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి రాత్రికాల సమయంలో ప్రభా సన్నిధిలో ఇదిగా తండ్రి గడపడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను అంతండి నా ప్రభా నా తండ్రి ఇంకొన ప్రభావ నీ వాక్యంలో బలపడుతూ నా తండ్రి నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన ఈ లోకంలో ప్రభా నమాన్ని హేమకరంగా జీవించడానికి సహాయపడండి వారి ఆయన ప్రేర్లో ప్రతి ప్రదర్శన శిస్టర్స్ మీ జ్ఞాపకం చేస్తుండీ పరి మీ పర్లకు శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించండి ప్రభా ఏ ఒక్కరు ఏ పరిస్థితుల్లో వెరిగిన దేవుడు తండ్రి సమస్యను సఫల ప్రతి ఒక్కరిని మీ నామాన్ని హేమకరంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను అంతండి ప్రభా ఇంతవరకు మాకు తోడుగా ఉండి మా అనుగ్రహిస్తూ ఆ తల్లి రాత్రికాల సమయంలో ఈ సన్నిధులు గడిపి భాగ్యాన్ని అనుగ్రహిస్తూ వచ్చినందుకు నీకు వంద నాలుగు కృతజ్ఞత స్థుతులు స్తోత్రంలో లోన్ వాళ్ళు పదిహేను లక్షలే ఇస్తామన్నారు దేవుడు వాళ్ళేమో ఇరవై లక్షలు కావాలి వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ పరిస్థితి ఉంది బ్రదర్ కాబట్టి దేవుడు వాళ్ళకి ఇరవై లక్షలు వచ్చేలాగా బ్యాంక్ అధికారుల మనసు మార్చి దేవుడు సహాయపడలాగా ప్రార్థించండి అలాగే యేసు బ్రదర్ కూడా ఆయన హార్ట్ సమస్యతో బాధపడుతున్నారు వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళినారనమాట ఇక బతినాలు బతుకురని అట్లా ఆయన ఏమో సీరియస్ కండిషనే ప్రభావించ మీ ప్రేమ మాకు పొంగి పారా ఇస్తుంది ప్రభా నా అధివానిస్తుతం అలడి అధివా మీకే మంది జ్ఞాపకం చేసుకొని మీ ప్రేమ లేకుంటే ప్రభా అవులు చెప్తున్నాం నేను విడుదల నుంచి చెప్తున్నాను ఆలు చెప్పుకునేశ్రభ అలాగా ప్రభాజివానిస్తుతం ప్రేమ లేకుండా ఎన్ని చేసినా అంత విడుదల నుంచి చెప్పిన ప్రేమ చూపించాలా ఆ కలవరి ప్రేమ ఇస్తున్న అంతవరకు ప్రేమ ఉంటే చేసే ప్రభా నా దివా ఈ వాక్యం తొలగించండి ఆ వాక్యం తర్వాత నీ స్వరూపం నీ కోలిగా మార్చండి నీ గుణాలు మార్చండి బాల్య మంచి గుణగాలం ఇంకా శరీరంలో ఆత్మల జీవంలో తొలి తీసి అలాడియా ఇది పట్ట ప్రభావ మీరు ఎట్లా చూస్తారో అక్కడే మేము చూడాలా రవి బ్రదర్ ముట్టని తాకని స్వస్థ పక్షని మీకు సాధ్యం వేసే నా దివానికి నమ్మటం వల్ల మీ సాధ్యం ముట్టని ఆ కిడ్నీ ప్రభావ రికవరీ మన స్వస్థ పక్షని దాని జీవం వెలుగుపోయింది అలాడిగా నా దివా రవి బ్రవి ముట్టను తాకని ఆ బ్రదర్ల ప్రభావ ప్రభావ విశ్వాసం రైతు అని ఇంకా కష్టంలో సంతొందించి సహాయం చేయని మంది రక్ష జ్ఞాపం నా దేవా మన తని చేసే ప్రభావ ఇల్లు కట్టుతుంది వేసే ప్రభావ ఇల్లు మన తని యువ కట్టిన కూడా మంచి ప్రయాదం ఆ ఇల్లు మీరు కట్టించండి అనర్గా నా దేవాన్ని స్కృతం భయం బ్యాంక్ అధికారుల ప్రభావ మార్చండి వాళ్ళు ప్రేమ పెట్టి ఎంతలోని సాంతం కావాలా కంప్లీట్ కావాలా ఆశిస్తారు భార్య భర్తలు కలుసుకోవాలా మీ ప్రేమ జ్ఞానం పెట్టి ఆదరించి స్వసపరిచి ఆమె జీతంలో ప్రభావ మీరే కారణం చేయండి బలపరచని శోదంలో ప్రభావ విశ్వాసం అధికం చేయనిసో ప్రభా నా దేవాన్ని స్కృతం చేసాం చేసే ప్రభావ ఇంకో బ్రదర్ ప్రభా దేశం ఆయన ముట్టను తాకండి అలాగే నాదివా స్వస్థపరచని స్వస్థపరిచే యువన్ నేను నేర్చుకోభ నువ్వు తప్ప ఎవరు స్వస్థపరిచ ఆయన స్వస్థపరిచి పడక నుంచి నీ యొక్క తిరిగి తీసుకురండి అలడిగా బలపరిచి స్థిరపరిచి స్వస్థపరిచి కరెక్ట్ విడుదల నాది వా ఇంకోనుంది ఆ బ్రెయిన్ లో ఏమో ప్రభా నొప్పి వస్తుందిభా అంశాల పెట్టినాం దాన్ని స్వస్సపరచని ఆరోగ్యం నడిపించండి సాహస్వత నడిపించండి అలడియా చేయండి ఎవప్రభ నాదివాణి సొద్దాం ఇంతవరకు నడిపించినావు ఎస్ ప్రభా ఇంత ముందు మీరేం నడిపించి మీరు ఆకల మందు స్తోత్రములు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వశక్తి కలిగిన రాజా సమస్త ప్రభావా నమ్మదగిన వరని కాకపోయినా నువ్వు నమ్మదగిన ఓడవు దేవా అయ్యా మీ నామాన్ని నమ్మతండ్రి మీ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటావు అయ్యా సమస్త మహిమ ఘనత మీకేనైనా మీకే మీకే మీకే కల అయ్యా మేము మీకు స్థుతులు చెల్లిస్తుంటున్నాం స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు అంతకంటే మీకు వెళ్ళి ప్రభావమ్మా మా దగ్గర ఏం లేదు ఆయన నా తండ్రి నిన్ను పూర్ణ ఆత్మతో పూర్ణ సత్యముతో నిన్ను ఆరాధించకు ఇచ్చిన కృపను మాత్రమే స్థుతులు చెల్లిస్తుంటున్నాం అయా రాజువు రక్షకుడు కాపరివి ఇమానియల్ మమ్మల్ని ఆదరిస్తున్న దేవా మీకు స్థుతులు చెల్లిస్తుంటున్నాం ప్రభు అయా మరి ఈ కాలంలో ప్రభావ మరి గొట్టు కాలంలో మేము ఉన్నాం ప్రభు అయా మమ్మల్ని ఈ విధంగా మీరు వచ్చినందుకు కూడా స్థుతులు చెల్లిస్తుంటారు మా విశ్వాసాన్ని బలపరుచుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు ఆయా మీకు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటాం నాయన ఆయన ఈ సాయంకాల సమయంలో స్థుతించి కనపరచటకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు ప్రభు ఆయా ప్రభు మరి మీరు మేము మా ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు ఒక్కడు మాత్రమే నువ్వు ఉన్నావు మా తల్లిదండ్రులు మా అన్నదమ్ములు ఎవ్వరు కూడా మాకు జవాబు ఇవ్వలేరు ప్రభు కానీ మీరు మాత్రమే ఆయన జవాబు ఇవ్వగల దేవుడు ప్రార్థిస్తుంటారు సహాయం దయచేయండి ప్రభు అయా మందుల శిస్టర్ విషయంలో ప్రార్థిస్తుంటాం నాయన నాయన మీరే సహాయం అనుగ్రహించండి ప్రభావ వారికి ఆదరణ దయచేయండి ప్రభా నా తండ్రి ప్రభా మరి కోర్టు విషయంలోనో ప్రభా నా జదు నా తండ్రి అయ్యా మరి వాళ్ళ ఇల్లు విషయంలో ప్రభావ వారికి న్యాయం మాత్రం జరిగించండి ఎందుకంటే నువ్వే న్యాయకరతో ప్రభావ మనుషులు నమ్ముకుంట కంటే యహోవాను మేలు అంటున్నావు ఈ లోకంలో రాజులను నమ్ముకుంట కంటే యహోవాను మేలు మేలు మేలుకరమైన మాట ప్రభావ నువ్వే మేలు ప్రభు నువ్వే నీతి నువ్వే న్యాయము నువ్వే ధర్మము ప్రభు అని ప్రార్థిస్తుంటున్నావు నాయన మీరే సహాయం అనుగ్రహించండి అతన్ని ఆ బిడకు ప్రభావ మరి ధైర్యం అని అనుగ్రహించండి రూపచూపండి ప్రభావ తల్లి మీదవి ప్రభావ సమస్తము నీవైనాయన ఆదరించండి ప్రభావ నీకు స్తోత్రాలు చలిస్తాం స్థుతులు స్తులు ఆయన ఆ బిడకు కావాల్సిన న్యాయం జరిగించి ఈ నామానికి మేము ఘనత తెచ్చుకోండి మేము అయినా మరి అందరము కూడి మీ నామానికి ఘనత తెచ్చుకున్న బిడ్డ జీవితంలో నూతన కార్యం జరిగించండి ఆయా మరి రవిచల విషయంలో ప్రార్థిస్తుంటాం ప్రభు ఆయన ఆ బిడ్డకు కిడ్నీ విషయంలో ప్రాబ్లం అంటుండగా ఆయన నువ్వు పరమ వైద్యుడు ప్రభు వారిని కూడా సచివులుగా లేపేవాడు ప్రార్థిస్తున్నాం సహాయం దయచేయండి నూతన కిడ్నీతో ప్రభు ఆయన సంపూర్ణంగా స్వస్థత దయచేయండి ప్రభు మీకు దేవుడు అయా నువ్వు హావి నుండి ఉన్నవాడు ప్రభు మధ్యలో ఉన్నవాడు కాదు ప్రభు మొదటి నుంచి ఉన్నవాడు అన్నవాడు నువ్వే అయ్యా నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నావు నాయన నూతన కార్యాలు మా తండ్రి ప్రభా జరిగింది ప్రభా మరి ఆ బ్రదర్ ముట్టి తాకి స్వస్థపరిచి అయా మరి నీ నామానికి మైము తెచ్చుకోండి ప్రభు అలాంటి ప్రాబ్లంలో ఎవరున్న ప్రభు ఈ లోకంలో ముట్టి తాకి స్వస్థపరిచి మంచి ఆరోగ్యములు దయచేయండి ఆయన వారిని దర్శించి నిన్ను గణపరచుటకు నీ సాక్షుడుగా ఈ రక్తంలో కడగబడిన ఆయన అనేకులకు మాదిరిగా మీ సాక్షులుగా ఉండటం సహాయం దయచేది రక్షణ భాగ్యం దయచేది అయా మరి కేపిఎంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభావ దర్శించండి ఆయా కళధార అయినా ప్రభు అన్న తండ్రి వాక్యం మాట్లాడి ప్రభు వారిని దర్శించిన ఆయన ప్రభావ ఇంకా గొప్పగా వాడుకోండి ప్రభావ చెప్పే ప్రతి ఒక్క వాక్యాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం ఆయన వాక్యం ధర మాట్లాడిన దేవుడు నువ్వు ఒప్పుడవే అయా మరి మా హృదయాల్లో భద్రపరుచుకొని ఆ రీతిగా అయా నిన్ను ఘనపరిచే విధంగా నిన్ను మహిమపరిచే విధంగా అయ్యా మరి ముఖ్యంగా మీరు ఒక మాట మాట్లాడారు ప్రభు ఎందుకంటే నీ సహోదరు మీద ఏమైనా వ్యతిరేకము అంటే ప్రాబ్లం సమాధానపడమన్నయన ఎందుకంటే ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమన్న విధానాన్ని పట్టుకోవాలి స్థుతులు చర్య అటు ధన్యత అటు ప్రేమ అటి కనికరము అటు తగ్గింపు జీవితాలు మాకు అనుగ్రహించమని స్థుతులు స్తోత్రాలు ప్రత్యేకతలు అర్పిస్తున్నాయన్నా ఇలాంటి ప్రాబ్లం ఎవరికి ఉన్న ప్రభావారిని అలాంటి ప్రాబ్లాలు తీసివేసి మంచి ఆరోగ్యాన్ని దచ్చాము అయినా నేను స్వతించి గనపరచటకు నాయన సాక్షులుగా వెళ్ళబెట్టుకోమని స్థుతులు చెల్లిస్తూ ఆయన కృతజ్ఞతలు అర్పిస్తూ ఆ చిన్న పాప విషయంలో కూడా ప్రభు అని అతని విషయంలో నాకైతే తెలియదు ప్రభు కాకపోతే ఆయన నువ్వు స్వస్థపరిచి దేవుడు అని జ్ఞాపం మాత్రం ఇస్తున్నాను ఆయన క్షమించి ఆయన విడన ముట్టి తనకి స్వస్థపరిచమని ప్రార్థిస్తూ స్థుతులు కృతజ్ఞతలు అర్పిస్తూ రామచంద్ర కూడా జ్ఞాపం చేసుకోమని స్థుతులు చెల్లిస్తున్నాయని స్తోత్రాలు అర్పిస్తూ ఏ సుఖనామంలో ప్రార్థిస్తుంది అంతండి ఆమె మన ప్రభుత్వ కృపా సమాధానం ఆయన అర్పించి ప్రేరులో మనందరికీ సకల పరిశుద్ధులకి సతాకాలం చూడండి నడిపించిన కదా అమేన్ అమేన్ బ్రదర్ ప్రైజ్ లాడ్ బ్రదర్ అందరికి ప్రైజ్ లాడ్ సిస్టర్